ో నమే ఓం శ్రుతిస్మృతి సంసర్గోవా విశిష్టో ఆఖ్యాత్ నామతరసత్వేరా విదూషా మత వేదాంతంలో ఒక చిత్రమైన ఇష్యూ ఒక చిత్రమైన సమస్య ఒకటి ఉన్నది దీన్ని బాగా అనుభవంతో శోధన చేసుకుంటే సమస్య స్వరూప స్వభావాలు అవగతం అలా కాకుండానే మౌకంలో ఏదో వేదాంతం పేరుతో ప్రొఫెషనల్గా వేదాంతాన్ని అధ్యయనం చేయటం పాఠం చెప్పడం అదే ఒక ప్రొఫెషనల్గా పెట్టుకుంటారు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయని కూడా అర్థం కాదు ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏంటి అది చాలా క్రిటికల్ యాస్పెక్ట్ అండి ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి సమాచారము సమాచారం అంటే నాలెడ్జ్ అంటారు తను జ్ఞానము అంటారు ఆత్మ గురించి జ్ఞానమును సంపాదించుట ఓకే ఇట్ ఈజ్ వన్ ఛే తన ఆత్మ అంటే తన స్వరూప అదే తన ఉన్న తప్పు ఉన్నటువంటి ఆ పొరలను తొలగించుతయా ఎంత తేడా విచ్చేసింది చూడండి నేను ఎందులో కూడా అవ్వచ్చా ఎలాగంటే వట్ యూ కాల్ సెల్ఫ్ నాలెడ్జ్ విజిట్ గ్యాదరింగ్ నాలెడ్జ్ బిల్ దిస్ సెనల్ఫ్ ఆర్ విజిట్ అకలెల్స్ ఈ తేడా మీరు గమనించారా ఈ తేడా గమనించడమే మీకు అసలు చాలా అడుగు ఈ తేడాన్ని గమనించిన వాడు ఆత్మజ్ఞానం అంటే ఆత్మస్వరూపాన్ని ఆత్మ గురించి సమాచారమును సేకరించుట కాదు అని తెలుసుకున్నవాడు బయటికి చూడడం మానేసి లోపలికి చూసుకుంటాడు లోపలికి చూసుకుంటే తన స్వరూపము మీద తప్పువేసినటువంటి ఆ పొగలు మనకి కనపడతాయి ఎందుకంటే ఆ శ్లోకం ఒకసారి టైం రామస్వామి గారు నాకు శ్లోకం చూపించారు నాకు శ్లోకం అర్థం అవుతారు ఎంత టైం పట్టదు ఎందుకంటే సంస్కృతం చదువుకున్న సంస్కృతం కదా అందులో ఈ వేదాంత చాలా సరళంగా ఉంటాయి స్పష్ట సరళంగా తెలిసిపోతూ ఉంటాయి కూర్చోండి నేను బంధులు చేస్తా అంటే నేను ఏమీ ఒక విషయంలో లేవనెస్తే ఆత్మ జ్ఞానం అనగా లేని ఆత్మ గురించి జ్ఞానమును సేకరించుట లేక సంపాదించుటయా లేక మిగతా చోట్ల అద్భుతాలు ఉంటుంది మిగతావాటిల్లో అద్భుతాలు అనే ఉంటుంది ఇప్పుడు సంస్కృత భాష నెలకొని సంధి సంధి అయితే అనేక సంధులు ఉంటాయి పది గురించి మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు సందులు ఎన్ని రకములు అతి సంధి అవి సంధి విసర్గ సంధి స్వాది సంధి తిరుపతి భావము అని రకములు ఒక దాంట్లో ఉంటే మెదరాలు జనాలు ఇవన్నీ సేకరించుకుంటారు అది జ్ఞానం భాషలో సంధి అంతా నాలెడ్జ్ అదంతా కూడా పుస్తకాలు చదివి సేకరిస్తారు పాటలు చెప్పుకుని సేకరిస్తారు ఆత్మజ్ఞానం అంటే అలాంటిదా లేక తనకేసి చాలు చూసుకుని తన స్వరూపమును కప్పిలేసినటువంటి కొరలను తెలుసుకుని వాటిని తెలుసుకుంటూ పోతారు అవే చెప్తున్నాం వాటిని మీరేమీ దూదాల తెలుసుకుంటే పోతాయి కొన్ని మొత్తానికి ఆత్మస్వరూపమును కప్పివేసే పొలాలు ప్రయోగించుతాయా ఏమిటి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అంటారు ఈ విషయంలో సరైనటువంటి కల్పన లేకున్నట్లయితే వాళ్ళు ఒక జీవితకాలం అధ్యయనం ఏదో చవిడతూనే ఉంటారు తప్ప సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటారు తప్ప స్వరూపాల గురించి ఏమీ ఉండదు ఒక శ్లోకం కనపడింది ఈ శ్లోకం ఏ కేటగిరీలోకి వస్తుందో మీరు చెప్పండి ఇది హస్తామలక స్తోత్రం నుంచి వచ్చింది హస్తామలకుడు అని శంకర భగవత్సాదు యొక్క శిష్యుడు ఆయన రాజ రాజుల స్తోత్రం నాహం మనుష్య నచ దేవ నేను మనిషిని కాదు దేవతని కాదు దెవ్యమును కాదు యక్ష అంటే మామూలుగా ఏమనుకుంటానంటే అయితే మనిషి అవుతాడు లేదంటే దేవత అవుతాడు లేకపోతే దేవం అవుతాడు నేను మూడు కూడా కాదు నాహం మనుష్య నచ్చే దేవ యక్ష అంటే యక్ష అంటే కొన్ని దేవతల్లో నేను చెప్పినా చెప్పచ్చు నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రం నా బ్రహ్మచారి నా దృహి నా వనస్థ నా పుక్షు ఇలా నాలుగు ఆశ్రమాలు కవర్ చేసేసాడు అహం నిజ బోధ రూప ఇప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానము అంటే గేదము నాలద్యా లేకపోతే తన స్వరూపాన్ని తప్పివేసినటువంటి పొరలను తీసి వెళ్తాయా అది స్పష్టంగా మీకు ఆ డిస్టింక్షన్ మీరు చూశారు ఈ డిస్టింక్షన్ ఎవరైతే పట్టుకోవడో వాడు ఆత్మస్వరూపాన్ని తెలియజావండి అస శ్లోకొ నాహం మనుష్యో నే న్రాత్రియ్యశూనగృహ భిక్షా నిజ బోధ ఇది అలా ఒక ఆయన విచన గారికి వెళ్ళండి మీరు లేవచ్చు ఆత్మజ్ఞానం అంటే సరైనటువంటి కల్పన ఉండాలి అయితే శాస్త్రములను పఠించుట గ్రంథములను అభిషయము చేయుట అనే ఒక ధోరణిని అలవాటైపోయినప్పుడు మీరు ఆ వాక్యాల మీదే విచారణ చేస్తూ ఉంటారు ఆ వాక్యాలను పట్టుకుని తీసుకుండడం దీన్ని స్వామి అవతేక్ష గమనించాడు ఆయన ఏమన్నా అంటే అన్నాడు హేస్ అంటే తెలుసు కదా ఆ వెంట్రుగల విచారణ విడదీయడం దాని ఇంటికి ఏం విడదీస్తాడు ఇంకా దాంట్లో విడదేయడానికి చాలా సూక్ష్మంగా ఉంటుంది వీటి కనపడదు దాన్ని పట్టుకునే దాన్ని ఇంకేం విడదీస్తారు హేట్స్ ప్లీటింగ్ అని ఈ వేదాంత వాక్యములను వీళ్ళు రే స్కూటింగ్ చేస్తూ కూర్చుంటారు తప్ప తమ స్వరూపమును తెలుసుకుందాను అని ఆయన రామతీర్థ అంటాడు ఇప్పుడు ఇక్కడ ఈ విచారణ ఏంటంటే తమ స్వరూపాన్ని తెలుసుకుని ప్రయత్నం తక్కువను ఎక్కడో గ్రంథంలో ఉండే వాక్యాన్ని పట్టుకుని ప్రయత్నం ఎక్కువ ఉంటుంది అది నేను చెప్పదలుచుకున్నా ఇంతటి చేతి తలుపు వేసి ఉంచాల్సి ఉంటుంది తలుపు వేసి ఉంచాలనుకో కొంచెం సేపు అది అవసరం లేకపోతే ఎంత చాలా ఎక్కువ ఉన్నది సో ఈ ఇబ్బంది ఉంది కాబట్టి బ్యాలెన్స్ చూసుకోవాల్సి ఉంటుంది అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసుకునే దానిని తన స్వరూపానికి అనువయించుకుని కృతాక్ష్యమే కావలసి ఉంటుంది ఇప్పుడు తత్వవశీ అని వాక్యం కలదు ఇంతకు ముందు క్లాసులో మనం చర్చ చేసినాం ఈ తత్వవశీ వాక్యంలో సాగత్యాగ రక్షణను మీరు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది లేకపోతే అది ఇవే అవు అన్నప్పుడు అది అంటే ఎక్కడో ఉండదు నీవేంటే ఎదురకుండా ఉన్నవాడు ఎక్కడో ఉన్నది ఎదురకుండా ఉన్నవాడు ఒకటవు అవుతాయి ఎవరిగా కాబట్టి భాగత్యాగాన్ని చేసి అంటే ఆ దేశ కాలములను ఈ దేశ కాలములను విడిచిపెట్టి కేవలం తత్వాన్ని పట్టుకుంటే ఆ యోక్యము ఆ విధంగా మనం చూసి ఉన్నాం ఇప్పుడు తత్వవశూ అనే వాక్యాలని దాన్ని మహావాక్యము అని అంటారు అంటే వాక్యములు రెండు రకములు అవాంతర వాక్యములు మహావాక్యము ఇదంతకు ముందు కృషి అనే మాత్రం వచ్చింది అవాంతర వాక్యము అంటే ఆత్మస్వరూపం చిది బ్రహ్మ అంటే చెంది దాన్ని వాక్యము అని అంటారు అనే అధేనాన్ని చెప్పిన చోట దాన్ని మహావాక్యము అని అంటారు ఈ మహావాక్యంలో వ్యవస్థలు ఎప్పుడు అహం బ్రహ్మాస్మి మహావాక్యము అది తీసుకోండి దృష్టాంతం పద్మవశీలు అంటే పద్మవశీలి తెరచింది అహం బ్రహ్మాస్మి అవుతుంది స్వప్నం మీకు మీరు అన్వయించుకుంటే అహం తే బ్రహ్మ అసి కాస్త అశ్మి అవుతుంది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యంలో ఆ వాక్య రచన ఎక్కిది ఆ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని స్వరూపం చేసి చూడకుండా ఆ టెంటెన్స్ వెళ్ళకుండా పెట్టుకుని దాని మీద కొంత పుస్తలు పడుతున్నాడు ఆయన ఓకే ఇప్పుడు ఆ శ్లోకాన్ని చూద్దాం సంసర్గోిష్టో మాత్ర సమ్మత అఖండ ఇక రసత్వేనా బాధ్యాథో విదూషాం మత సంశా విశిష్ట నా అత్ర అఖండైతరత్వేనా వాక్యాం మత వాక్యాల నేను చూసినప్పుడు దాంట్లో ఆ వాక్యము యొక్క తాత్పర్యం అంటే మెసేజ్ వాక్యానికి మెసేజ్ ఉంటుందిగా వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఎలిచవాడికి ఒక విషయాన్ని తెలుపులు చేయడం కోసం మీరు మాట్లాడతారు ఆ వాక్యము యొక్క మెసేజ్ రెండు రకాలుగా ఉంటుంది అంటాడు ఒకటి సంసర్గము రెండు విశిష్ట విశిష్ట రెండు రకాలు సంసర్గము కానీ విశిష్టము కానీ వాక్యార్థముగా ఉంటుంది ఆ రెండు కూడా అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు పోసాగము అని అంటున్నాడు సంసర్గం అంటే ఏంటో చూస్తున్నాం వేరు వేరు పదములు ఉంటాయి ఆ పదములన్నింటి యొక్క కూప్పు వాక్యము అవుతుంది పదములను కూర్చేప్పుడు విభక్తులు అవసరం అవుతాయి మీరు అన్ని ప్రధాన విభక్తులు పెట్టి పదములు పూర్స్తే వాక్యం అవదండి రాముడు సీత రాములు అనువంతుడు అది వాక్యం అవుతుందా అలాగే వాక్యం అవుతాయి దాని విభక్తులు ఉంటాయి రాముడు హనుమంతుని రాముణుని వద్ద ఉన్న సీతలు తగ్గరకు పంపించారు అంటే అలాగా బ్రహ్మ పథమవృత్తి విజయవాస వృత్తి అలాగే ఆరు విభక్తులు ఉన్నాయి ఈ కూర్పు అప్పుడది వాక్యం ఆ కూర్పుని దాన్ని ఇంగ్లీష్లో సెంటాక్స్ అని అంటారు ఆ వాక్యములలో పదములు ఏవైతే ఉంటాయో అవి ఒకదానితో మరి వచ్చి పరస్పరము కలిసి అర్థాన్ని పోషిస్తాయి దాన్ని సంసర్భము అంటారు కొన్ని సందర్భాలలో అన్ని ప్రసమా విభక్తులు పెట్టేసేయచ్చు అలాంటి సందర్భం ఏంటంటే విశేషములైనప్పుడు నల్లని నల్లనవి ఎర్రు నల్లనవి అందమైనవి పెద్దది కలువలు అన్నారు దీంట్లో వాక్యం కుట్టిస్తుంది ఇప్పుడు ఇందాక వాక్యం కూడా లేదు ఎందుకంటే రాబో హనుమంతుడికి విశేషణం కాదు హనుమంతుడికి సీత విశేషణం కాదు ఇక్కడ నల్లమిది విశేషణం చెద్దది విశేషణం అందమైనది విశేషణం ఏమిటి కలువలు విశేషం కాబట్టి ఆ రకంగా విశేష భావం ఉన్నప్పుడు కూడా ఒక విభక్తిలో ఉన్నప్పటికీ మనకి మెసేజ్ వాక్యము యొక్క అర్థం తెలుస్తుంది అదాన్ని విశిష్ట అంటారు కాబట్టి వాక్యాథము అయితే సంసర్గ రూపంగా ఉంటుంది లేకపోతే విశిష్ట రూపంగా ఉంటుంది వాక్యాలనే అలాగే ఉంటాయి లోకంలో ఇప్పుడు అహంబ్రహ్ మహాలక్ష్మి అన్నది ఇది సంసర్గ రూపమైన వాక్యమా విశిష్ట రూపమైన వాక్యమా అని చూడాలి సంసర్గం అనడానికి వీలు లేదు ఎందుకంటే అహం ప్రథమావిభక్తి బ్రహ్మ కూడా ప్రథమావిభక్తియే కాబట్టి దీంట్లో సంసర్గమే ఉన్నది ఎవృక్తి విశేషం ఉంటే కానీ సంసర్గం కూడా ఉంటాం ఇక్కడ సంసర్గము కాదు ఇంకా ఎక్కడ విశేషము అని అంటే అహం బ్రహ్మకి విశేషణం చెప్పాలి అశ్వి వెంటో అశ్వి గురించి చెప్పింది అహం బ్రహ్మకు విశేషణం చెప్పాలి అంటే బ్రహ్మ అహంకి విశేషణమనైనా చెప్పి సంసర్గము కాబట్టి ఇప్పుడు అహంబృమాస్మి అన్నప్పుడు అది సంసర్దమా విశిష్టమా అంటే అది కూడా కాదు అంటే అర్థమైందండి మరి అంటే దాన్ని మిగతా వాక్యముల వరే సంసర్గ రూపంగాను విశిష్ట రూపంగాను మీరు చూడకూడదు అహంబృమాస్మి అన్నది అది స్వరూపములు సూచనగా చెప్పి మీ దృష్టిని మీ స్వరూపం వైపు తిప్పి మీ స్వరూపంలో మీకు అభేదమును అనుభవమునకు తీసుకురావటానికి సహకరించే వాక్యముగా దాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది అలాంటి వాక్యం అది తప్ప మరొకటి ఈ సృష్టిలో లేదు అది మహావాక్యము అని చెప్తుంది నేను విధంగా చెప్తా మీకు ముందు పదార్థం ఈ పద పదార్థం చెప్పి పద పదార్థం అంటే పదముడు పదార్థము అత్ర తత్వవశీ అహం బ్రహ్మాస్మి అనే సందర్భముల ఎందు సంసర్పోవా ఏగు వేగు దా విశేషో విశేష విశేషములతో కూడిన వాక్యము దాని వాక్యా మహావాక్యమునకు తాత్పర్యముగా నమ్మత అంగీకారము కావాలి కాబట్టి అహం బ్రహ్మ ఆర్స్కి వెళ్ళినప్పుడు ఆవు పాలనిచ్చును అలాంటి సంస్థలతో ఇక్కడ వేడు ఎందుకంటే ముఖ్యం ఒక్కటే ఉన్నది కనుక ఇంకా విశేషణ విశేష భావం కుటత్సాలు అహం బ్రహ్మకి విశేషణం అని చెప్పాలి లేదా బ్రహ్మ అహంకి విశేషణం అని చెప్పాలి తప్పే అహం పరిచ్ఛిన్నం బ్రహ్మ అపరిచ్ఛిన్నం కాబట్టి పరిచ్ఛన్నం అపరిచ్ఛన్నానికి విశేషణం కాదూ రివర్స్ కూడా కాద ఇప్పుడు ఎర్రనిది కలువ అన్నప్పుడు ఎర్రనిది గుణం కరువ ద్రవ్యం ఆ గుణానికి ద్రవ్యానికి విశేషణ విశేష భావం కుదురుతుంది ఇప్పుడు అహంతి బ్రహ్మకి అటువంటి విశేష భావం ఏది పోస్తుంది అసలు ఏ రకమైన విశేషణ విశేష భావము పుసడం ఎందుకంటే మీరు విశేష విశేష భావము అనేస్తే భేదం వచ్చేస్తుంది ఇప్పుడు ఎరుపు వేరు కనువ వేరు కలువ ద్రవ్యము ఎరుపు రంగు రెండు ఒకటి కాదు కాబట్టి అటువంటి భేదం వచ్చేస్తుంది కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్న విశేషణ విశేష భావము వంటి వాక్యం కాదు మరి అది ఎలాగో దాన్ని దాన్ని ఏ విధంగా మీరు చూడాల్సి ఉంటుంది అంటే అహంతో ప్రారంభం చేయలేదు అహం అంటే అహం నేను నేను నేను అనగానే మీకు పరిచ్ఛేదము అనుభవానికి వస్తుంది పరిచ్ఛేదము అంటే అపత్వం లిమిటెడ్నెస్ పరిచ్ఛేదం ఎందుకు అనుభవానికి వస్తుంది ఈ దేహమును బట్టి పరిచ్ఛేదం అనుభవానికి ఈ పరిచ్ఛేదము తప్పు దేహము లేదు కాదుగా మనస్సును బట్టి పరిచ్ఛేదం అనుభవానికి వస్తుంది దేహమును దేశ పరిచ్ఛేదము మనస్సును కాల పరిచ్ఛేదము అనుభవానికి వస్తుంది ఈ మనస్సు నేను కాదు అప్పుడు ఆ పరిచ్ఛేదం పోతుంది దేశ పరిచ్ఛేదము పోతుంది కాల పరిచ్ఛేదము పోతుంది మీరు విషయం వాటిని మీరు నిషేధిస్తారు నాహం దేహ నాహం మనహ అనే నిషేధించి పెడతారు నిషేధించి పెడితే ఇప్పుడు దేశ సంబంధము కాల సంబంధము లేని లేక దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము ఫానా వస్తువు అనే పరిచ్ఛేదము ఇవి లేని అహం అలాంటి దేవుని అహం అంటే ఎంతో కొంత పరిచ్ఛేదం ఉండాలి ఏదో కొంత పరిచ్ఛేదం లేదు పరిచ్ఛేదం అంటే అర్థమవుతుందండి పరిచయం ఏదో ఇది అర్థం అయ్యంగా అంటే ఉంటుంది పరిచ్ఛేదం అంటే లిమిటేషన్ సో మీరు అహం అనే భావన ఎంతో కొంత లిమిటేషన్ ఏదో రకమైన లిమిటేషన్ కొంత ము అహం అనే భావన పుసగదు అతను ఉదయించు ఇప్పుడు ఎప్పుడైతే మీరు అన్ని లిమిటేషన్స్ నిషిక్చున్నారో అప్పుడు అహం అహంగా నివీలవుతాడు అహం నిర్వీనం అయిపో అయితే మరి అహంతో మొదలుపెట్టినట్టు దాన్ని నిర్వీనం చేయటం కోసమే అహంతో మొదలుపెట్టి దాన్ని నిర్వీర్యం చేస్తారు ఏం వినియోగం చేస్తారు అది ఎక్కడ పుట్టిందో దాంట్లో విలీనం చేస్తారు ఆ అహం ఎదురు పుట్టిందో దాంతో లేదం చేస్తారు అహం ఏడుకలిండు పుట్టినది లోపల ఎరుక గవ్వడు ఆ ఎరుక ఉండి పుట్టినది ఆ ఎరుక నుండి ఎలా పుట్టింది అహం అంటే ఒక పనిఛేదాన్ని ఆరోపించడం ద్వారా పుట్టింది మీరు దేహమే లేవు అనే ఒక పని ఛేదాన్ని ఆరోపించారు ఒక పని ఛేదాన్ని ఇతర వ్యక్తుల కంటే భిన్నమైన వ్యక్తులు నేను అని ఒక వస్తు పరిచ్ఛేదాన్ని ఇన్ని రకములు పరిచ్ఛేదములను మీకు నడిచిన వేసుకోబట్టి అహం పుట్టింది లేకపోతే అహం అనేది లేదు అక్కడ అక్కడ యోగితల మీరు సినిమా ద మీద ఇప్పుడు ఆ కాంతిలో మీకు ఒక పరిచ్ఛేదమేం లేదు అదంతా ఎవరెంట్ కాంతి ఉన్నది ఇప్పుడు ఫిలింగ్ పెట్టారు పెట్టేప్పటికీ అతను ఒక మనిషి కనపడారు ఆ మనిషి అది ఎక్కడి నుంచి వచ్చాడు ఆ వెను కూడా వచ్చాడు ఎలా వచ్చాడు ఈ ఫిలింగ్ చెప్పుడు కాబట్టి వచ్చాడు అదేవిధంగా ఆ ఎరుక నుండు మీరు దేహ అభిమానము లేకపోతే మనస్సుకు సంబంధించిన అభిమానము లేక ఒక పరిచ్ఛిన్నమైన అభిమానాన్ని దాని నుంచి చుట్టించబట్టి అహం పుట్టింది ఏ అదే రకంగా దానిని మనం నివారణ అభిమానాల ద్వారా అహం పుట్టింది అభిమానాలను తోసి పుచ్చుటం ద్వారా అహమ్ము నేను అహమ్ను నేను విలీనం చేసేస్తాను విలీనం అయిపోతుంది అహం విలీనం అయిపోతుంది అహం విలీనం అయిపోతే ఏమి లేదు అఖండ ఏకరస బ్రహ్మ ఎదురుచొచ్చు అయితే మరి అహం ఎదురుకుంటే అఖండ ఏకరస బ్రహ్మలోకి వెళ్ళడానికి అహం ద్వారము అవుతుంది లేకపోతే బ్రహ్మానిగా అనుకుంటాయి ఇప్పుడు అహం లేకపోతే అశ్మి ఉండదు అహం లేకపోతే అశ్మి ఉండదు అస్థి బ్రహ్మ అస్థి పరోక్ష జ్ఞానంగా విలుగుతాయి పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అవ్వాలంటే అహంతో మొదలు పెట్టాలి అహం నేడ అహం యథార్థం కాదు నేడ లేదు నేడని పట్టుకుని మనిషిని కొట్టుకోవాలి నీడని కొట్టుకుని మనిషిని కొట్టుకోవాలి నీడ అలా నీడే ఉంటే మనకు వాడుకుంటూ కొట్టుకోవచ్చు ఎందుకంటే మేడ వస్తువు కనెక్ట్ అయి ఉంటుంది ఈ అహం అనే మీద షాడో బ్రహ్మతో కనెక్ట్ అయి ఉంటుంది బ్రహ్మ యొక్క షాడో అహం బ్రహ్మ యొక్క షాడో బ్రహ్మకు షాడోలోకి వచ్చింది దేహము మనుషుని బట్టి షాడో వచ్చింది ఆ షాడో ఆ షాడోలు పట్టుకుని మీరు షాడోలు పట్టుకుని షాడోలు పట్టుకుంటే షాడోన్ ద్వారా షాడోని ఇది పెట్టేసి బ్రహ్మలోకి వెళ్ళిపోవాలి షాడోలు ఒక ద్వారంగా వాడుకుని మీరు బ్రహ్మలోకి వెళ్ళిపోవాలి కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుంది ధ్యానంలో అహంతో మొదలుపెట్టాలి అహంతో మొదలుపెట్టే సకల పరిచ్ఛేదములను ఇది పెట్టాలి మీరు అఖండైకత స్వరూపంగా నిలి ఉంటారు బ్రహ్మగా అది ఆ వాక్యం దాన్ని ఆ విధంగా తీసుకోవాలి తప్ప బ్రహ్మను అహంకు విశేషణంగానో తీసుకోరాదు ఇప్పుడు ఒక ఆయన అంటాడు నేనే బ్రహ్మను అంటాడు అని అందరికీ చెప్తాడు ఊళ్ళో వాళ్ళందరికీ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఆయనకి అప్పుడు అక్కడ అహంకి బ్రహ్మ విశేషణమైనది కదా అలాగంటే ఒక మహాత్ముడు భారతదేశంలో నేనే దేవుడు అని చెప్పి వాళ్ళు అన్ని కాలములై కనీసం ఐదారు మంది ఊట నేనే దేవుడు అన్నది ఆమ్ర మాస్మి అనేది కాబట్టి అక్కడ నేను నేను కూడా ఉంటూనే దేవుడు నేను చూపించుకున్నాను దేవుడు ఎలా అయ్యాను నేను నేను అంటే దానికి ఎవరో దేవుడు చెప్తాడు ఏదో కారణం లేదు నాకు దేవుడు కళ్ళో కదమంటాడు కాబట్టి దేవున్నాయి అనడం లేకపోతే నాకు వెళ్ళిపోయి ఈ ఉందరం ఎక్కడో దొరికింది ఎవడో మహర్షి చర్యలు తెచ్చుకున్నాను కాబట్టి దేవున్నాయి లేకపోతే నా గడ్డ అంత కొనుక్కోవాలి కాబట్టి దేవున్నాయి ఏమి అక్కడ దేవుడు అహంకు విశేషం అవుతుంది అహం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేశారనుకోండి ఐ అనే పేరు చెప్పి బాబు అని అదే చెప్తారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఐకి విశేషణం కదా అలాగా అహం బ్రహ్మాస్మైనప్పుడు బ్రహ్మ అహంకి విశేషణము కాదు అహంని ఒక పోర్టల్ అంటే ఒక ద్వారముగా పట్టుకుని ఆ ద్వారాలకు ఉండేటువంటి హద్దులన్నింటినీ తీసి పారేసి ఆ మహాకాశము వంటి బ్రహ్మయందు విలీనం చేసేస్తే అఖండముగా అఖండముడు లేనిది ఏకరస అంటే మమోదీని ఎస్ శుద్ధ చిత్రము మిగిలి ఉండుము అది అహం బ్రహ్మాస్మ మహావాక్యమునకు మీకు దాని స్కీమ్ తెలిసింది కదా ఎన్ని ఇంకా ఉంటనే మాట్లాడతాను దాని స్కీమ్ అఖండ ఇంత రసత్వేనా ఖండమును ఏకరసముగా ఏకరసమైన చైతన్యముగా వాక్యార్థ ఆంగ్ల మానసుమే అనే వాక్యమునకు తాత్పర్యముషా జ్ఞానులకు మత స్వీకరించబడము ఈ జ్ఞానులు ఆనందంగా స్వీకరిస్తారు అంతేగాని జ్ఞాని అహం బ్రహ్మాస్మే ఉంటే దాని అర్థం నేను దేవుణ్ణి నేనందరూ భక్తులు జీవులు పాపులు సంసారులు దుఃఖ కాబట్టి మీరు నన్ను ఉపహారములను తీసుకువచ్చి నాకు పూజలను చేయండి అని కాదు అర్థం అలాంటి అర్థం పెట్టి ఈ సందర్భంలో అహం చాలా దృష్టిగా నిలిచి ఉంటుంది అహం బల బలంగా నిలిచి ఉంటుంది ఏకరణంగా ఉంటారు అందరూ సపరేట్ నేను సపరేట్ అన్నట్టుగా ఉంటుంది అది కాదు అర్థం అహం బ్రహ్మాస్మి అంతేగానే ఒక అంద మహాసుతో అడుగులేదండి తత్వ వసి నేను ఏ బ్రహ్మను అదే బ్రహ్మను నువ్వు కూడా అడుగుతున్నావు అని కాబట్టి మహాత్ముడు ఆ మహావాక్యము ఆ విధంగా స్వీకరిస్తారు మంచిది మళ్ళీ వెళ్ళాము అత్ర ఈ మహావాక్య సందర్భం సంసత్వాతాపు విశేష న విశేష భావన కానీ పాఠ్యాఖ్యా భాగ్యూ తాత్పర్య సంపద అఖండైకదశైతన్యముధ ఆన్ ఆశ్రమేణే మాచ్యమసు తాత్పర్య నిదుషా జానవసు మద స్వీకార్య తాత్పర్యం అంటే అర్థాలు ఉంది కదా అర్థం అంటే తాత్పర్యమున అర్థం వాక్య అర్థం అంటే వాక్యం నాకు తాత్పర్యం ఈ సందర్భంలో మీకు ఒక మనవి చేస్తున్నారు మీరు ఆలోచించండి అంటే అహం గురించి అహమ్మ అనేది అసలు ఎలా పూర్తండి అన్నది మీరు ఆలోచిస్తే పోతుంది కదా ఎందుకంటే అహమ్ ఇప్పుడు మీకు దగ్గర కలుగుతుందనుకోండి చాలీ మా దిగ దగ్గర నీటిని ఎవరైనా త్రాగడానికి ఇచ్చారనుకోండి ఆ త్రాగడానికి తీసుకున్నారు మీరు త్రాగడానికి ముందు నేను దక్తిక అనుభవం ఎక్స్పీరియన్స్ ఆ అనుభవం మీ అనుమతి నాది కాబట్టి నేను దక్కిత గలవాడు అనుభవం అనుభవం అనుభవం దప్పిక అనుభవత ఎక్స్పీరిమెన్స్ ఉన్నారు నేను భోక్త గట్టిలో భూపం భోక్త్యోగం అనే భేదము ఉన్నది ఆ టైంలో మీరు అనుభవం గౌరవం కొంత ఇబ్బందిలో కూడా అనుభవం దుఃఖాత్మకమైన అనుభవం అప్పుడు ఎవరు తీసుకొచ్చి సాగు గంటే మంచిగా లేకపోతే మంచి నీళ్ళు గడ గడ గడగడా తాగేశాను తాగే టైంలో భోక్తాలు భోగ్యము భేదము ఉండవచ్చు అయిన టైంలో దక్తిగా చీరుత అనే అనుభవం మాత్రమే ఉంటుంది తప్ప భోక్తం ఉండదు సాగడం అనుభవం తర్వాత ఆ కలిసిలో సుఖానికి అనుభవం దుఃఖనికి సుఖంగా ఆ సుఖానుభవాన్ని అంచనా వేసుకుని వీళ్ళు భోక్తగా మళ్ళీ ముందుకు వస్తాను మళ్ళీ భోక్త భోగ్యము ఇప్పుడు భోక్త భోగ్యములో ఈ భోగ్యము వర్తమానంలో ఏమిటా అభివృద్ధిగా కాదా అభివృద్ధి కదా వర్తమానంలో లేదు మెదరీగా ఉంది అంటే గతంలో జరిగిపోయి భోగ్యము గతంలో లేదు భోగము గతంలో జరిగిపోయే భోగాన్ని స్మరణములను తెచ్చుకొని అంటే గుర్తు చేసుకుని అంటే అప్పటికప్పుడు అనుకోండి గుర్తు అంటే అప్పటికప్పుడే లేదు అప్పటికప్పుడైనా మరి కొంతకాలం గెలిచిందిగా ఏదో దేవసమంతం గడిచిందిగా మరి అది గుర్తు చేసుకోవాలి కదా మీరు ఏం తెలుసుకో గుర్తుకు వచ్చేస్తుంది ఆ గడిచిపోయిన భోగము అనే అనుభవం భోగలు అంటే అనుభవం భోగము గుర్తుకు తెలుసుకునేవి ఆ పోరానికి పోత నేను అక్కడ ఉంటుంది మేము అంటే అక్కడ ఏంటంటే చూసిన వాస్తవంగా పోత సమయంలో మేము ఉండదు వాస్తవంగా నేను దాహం నేను తాగే సమయంలో మేము ఉండదు నేను ఎదుర సినిమాజాపుడు చూస్తున్నానుకోండి మేము ఏదైనా నేను వేస్తే రంగారు అనుకోండి నేను ఉండదు మంచి ఉద్యోగం ఆదులోని తింటున్నాడనుకోండి నేను ఉండదు మీకు ఊరి చెప్తాను మీరు ఆలోచించుకోండి మీరు ఆనందంగా ఉన్నప్పుడు నేను ఉండదు నేను ఆనందం గతం వరకు వెళ్ళదు అది ఆత్మ దత్తంలో ఉపోయి అంటే నేను ఉచ్ఛిం చిలత్త యో ఛది ఉని యో నాట్ దే యు మొమెంట్ యు ఆర్ యో నాట్ హ్యాపీ ఎవేర్ అంటే దీని అర్థం ఏమిటంటే ఒక అవభావమునే ఆ అనుభవము అనుభవము నాది అని చెప్పే ఒక కేలండర్ము సెంటర్ ఒక సెంటర్ ఆ సెంటర్ని అహమ్ అని అంటారు నేను నేను పెట్టి సెంటర్ మరి సెంటర్ దట్టి ఆ దుఃఖం నాది గట్టికి తీసుకుపోయింది సుఖం నాది మంచి నాది చెడు పుణ్యం నాది పాపం నాది సుఖము నాది దుఃఖము నాది అని అంటారు ఎప్పుడైతే అహంబనే సెంటర్ ఉంటుందో సెంటర్ ఉన్న చోట టెలిమీటర్ అంటే పరిమితి అంటారు ఉంది తీర్చు నిజానికి టెలిటర్ లేదంటే సెంటర్ ఉండదు సెంటర్ లేదంటే టెలివేటర్ ఉండదు టెలివేటర్ అందుకే అంటే అర్థం అహం అత్యూలోనే మీరు మీ శుద్ధుడు ఒక గోడని కట్టుకుని ఆ ఘోర లోపల పొదుపుతున్నారు అని అర్థం అంటే అర్థం ఏంటో తెలుస్తున్నాండి మీరు జైలు జీవిస్తున్నారు అయితే కొంతమంది జైలు వచ్చే రూపే ఉంటుంది కొంతమంది జైలు వచ్చే విషయాలు ఖీలు ఇవ్వడానికి ఉండండి వాళ్ళ జైలు చాలా ఇంత తక్కువ సౌందర్యాలు ఈ రిపోయింది మరి ఆయన లాల్ ప్రసాద్ యాదవ్ గారికి జైలులో ఆయన జైలులో చాలా విశాలమైన హాల్లో ఉన్నారు ఆయన ఫోటో ఆ హాల్లో విశాల మీద హాల్లో ఒక మాంసం ఉంది ఆ మంసం మీద ఆయన ఇటువంటి కథలు లేకుండా వ్యాధి ద్రస్టుడే ఇక్కడున్నారు కానీ ఇప్పుడు విశాఖ మీద తెలుగు కదా మొత్తానికి మేము అనే సెంటర్ ఉన్నట్లయితే ఆ సెంటర్ చుట్టూ గోడ గోడ చుట్టు గోడ నుండి తీరుతుంది మనిషి ఆ గోడ లోపల బిగుతూ ఉంటాడు దాని లోపల బ్రతుకుతూ ఉంటాడు దాని లోపల సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది దాని లోపల వాడికి కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది అంటే ఆ గోడ లోపల వాడు ఏదో ఏదో చేసుకోగలుగుతాడు ఆ గోడ లోపల నిద్రపోవాలంటే నిద్రపోవచ్చు పరిగెత్తాలంటే పరిగెత్తచ్చు గోల్సం చేయాలంటే గోల్సం చేయొచ్చు అట్లాంటి జైల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉంటుంది కదండి మరి ఈ వేల ఉన్న నాకు కోడల రూపాయలతో ఉప్పు పచ్చని తిన్న ఉండే జైలు కోడంలో కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంది ఉండే కాబట్టి ఆ వేద ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ అలాగే ఈ అహమకి కూడా ఆ చుట్టూ బోనలోపల స్వేచ్ఛ ఉంటుంది వాడు దాంట్లో బతుకుతూ ఉంటాడు ఆ సుఖము కాలతో అలా వెళ్తే వాడు ఎంత ఇష్టమో తెలుసు అండి ఆ గోడ లోపల పుణ్యాన్ని సంపాదిస్తున్నాడు ఆ గోడ లోపల ధనాన్ని సంపాదిస్తాడు ఆ గోడ లోపల గోడాన్ని సంపాదిస్తాడు పుణ్యాన్ని సంపాదిస్తాడు ఆ గోడ లోపల దేవుడు బయట కుటుంబం పుణ్యుడు తెలుసుకుంటాడు ఆ గోడ నుంచి బయటకు రాదు రాజుడు కూడా ఆ గోడ లోపల పుణ్యాన్ని సంపాదిస్తాడు ఆ గోడ లోపలే ఇక యూజ్ యూజ్ చేస్తే మనం స్వర్గానికి వెళ్తాము అని కర్మ వాళ్ళు కంటూ ఉంటాడు స్వర్గాన్ని భావన చేస్తాడు ఆ గోడ లోపలే సతమతం ప్రవాహంలో సతమతం అవుతూనే స్వర్గము ఒక దాన్ని కల్పించుకుంటాడు ఆ స్వర్గానికి వెళ్ళటానికి ఈ కర్మ ఉపయోగిస్తుంది అని అనుకుంటుకుంటాడు ఆ గోడలోకి ఉంటాడు ఆ గర్భంలోనే ఉంటాడు దాని నుంచి బయలుస్తున్నారు గోడ లోపల ఆనందం ఉంటుందా మీరు వెళ్ళండి ఇంట్లో ఉండండి మీడియా వస్తుంది ఆ గోడ లోపల ఉన్నంత వరకు వాడు బంధుడుగానే ఉంటాడు సుఖమవుతుంది దుఃఖము ఉంటుంది బంధము మాత్రం ఆనంద స్వరూపుడు కదా స్వరూపుడ ఉన్నప్పుడు ఆనందం కొంత హోపం ఉంటుంది చక్కగా మీరు నెట్ మీద ఎంత వ్యాపార సన్నివేశమో కొంత వీలు కొడుతుంది ఎప్పుడైనా మరి బయటపడుతుంది కాబట్టి దట్ ఇస్ నాట్ ది పాయింట్ ద పాయింట్ ఇస్ ఆ గోడ లోపల వీలు బడుతుండవు ఉంటాడు అహం బ్రహ్మాష్మి అన్నప్పుడు ఆ సెంటర్ ఆ ఉండదు అదే ఒక బ్రహ్మాస్మి అంటే అది వాక్యాత్వం అహం బ్రహ్మాస్మే అంటే ఆ గోడను గోడలాగే వచ్చబెట్టి వాళ్ళని బొత్తుడుగానే వచ్చబెట్టి వాళ్ళని ఆ లోపలే ఏదో కొంత వాడికి గొప్పతనాన్ని చేకూర్చడం అది కాదు అహం బ్రహ్మాస్మి అంటే ఆ గోడ ఉండదు కేవలము అవసులు అనంతమైన ఎముగా పాట అనే ఉంటుంది అది అఖండ ఏకాదశ అది బ్రహ్మ అది వాక్య దానిగా మీరు స్వీకరించారు దీని మీద ఇంకొక గౌపం కూడా మేము ముందు ప్రస్తావిస్తాం ఇప్పుడు నువ్వు మీరు గమని మీరు గమనించాల్సింది ఏమిటంటే నేనేదో పాఠం వింటున్నాను మీరు వింటున్నారు కాదు ఇది పాఠం కనుక ఇది ఇది క్యాలిక్యులేషన్ లేకపోతే ఫిజిక్స్ లాంటి పాటలే కాదు కదా ఈ జీవితం జీవితంలో ఒకళ్ళు పాటలు చెప్పడం ఇంకొకళ్ళు వెళ్ళడం ఉండదు మరి జీవితంలో ఏమవుతుంది నలుగురు కలిగి జీవితాన్ని శోత్సం చేయడమే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పి నేను జీవితాన్ని మనకి అనుకోవడం కాదనుకోండి నేను ఒప్పుకుంటానా ఒప్పుకోన్ని ఒప్పుకున్నా బయటికి వెళ్ళి కాబట్టి ఇక్కడ ఒకరు గురువు మిగతా వాళ్ళ శిష్యులు అలాగంటే ఏమీ లేదు ఇంత సౌకర్యం కోసం నేను ఇక్కడ కూర్చున్నా అందరి కోసం అందరికీ కనబడ్డం కోసం ఇక్కడ కూర్చున్నా దగ్గర కోసం వ్యాక్షన్ వేశాను ఎందుకంటే శాసనవాళ్ళు అయితే ఉదాహరణ ఇస్తాం బహుపూర్వక మే